కనలేదని చెప్పాలి ఎందుకని అంటే కంటున్న తల్లికి పిల్లవాడి వర్ణాన్ని నిర్ణయించగలిగే శక్తి లేవు మన మాతృమూర్తులు అందరూ మన సత్సంగ సభ్యులందరూ తొంభై శాతం మంది మాతృమూర్తులే వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ పిల్లలు ఈ వర్ణంలో ఉండాలి అని ఒక తల్లి గర్భంలో ఉండగా శాసించగలిగే శక్తి వీళ్ళకి ఎవరికి కానీ వీళ్ళందరూ మాత్రం ఏమంటున్నారు మేమే కన్నాం పిల్లల్ని అంటాం ఇది ఎక్కడని చేయండి మీరు ఎలా కంటారు అసాధ్యం కదా కర్తృత్వం లేదు కదా మీకు అక్కడ కానీ లేని కర్తృత్వాన్ని నువ్వు ఆపాదించుకునేటప్పటికీ ఏమయ్యావు భక్తగా కూడా అయ్యావు ఇంకా పిల్లవాడికి ఏ కష్టం వచ్చినా ఈ తల్లికే వస్తుంది ప్రకృతి ఏర్పరచినటువంటి సౌకర్యం అనమాట అది అలా లేకపోతే ఆ పిల్లవాడిని సంరక్షించలేదు ఈ తల్లి కాబట్టి జగజ్జనని ఏర్పరిచినటువంటి సంబంధాన్ని మానవుడు తన మీద వేసుకున్నాడు ఇది వచ్చి చీపు నీవుడికి ఒరిజినల్గా ఆ శక్తి లేదు ఒరిజినల్ గా ఆ శక్తి ఉంటే బాల్యంతోనే జన్మత ఉండాలి కదా అంత ఉండదు అంత వికాసము ఉండదు ఆ మాతృత్వం ధారణ చేసినప్పటి నుంచి ఆ తొమ్మిది నెలలు ఉన్న తెలివితేటలు ఆ తర్వాత ఉండే తొమ్మిది నెలలు ఉన్న తెలివితేటలు ఇంకా మళ్ళీ జీవితంలో ఉండవు ఆ తెలివి పనిచేయది అది కేవలం ఒక పద్దెనిమిది నెలలు మాత్రమే పనిచేస్తుంది అంతే పిల్లవాడు అక్కడెక్కడో ఉన్నా సరే తల్లి మనసు ఎప్పుడు అక్కడే ఉండదు కొంతమందికి అలా కాకుండా ఎప్పుడు చూసినా పిల్లలు చుట్టూ ఎదురు చూడదు పిల్లలు గాని పిల్లల పిల్లలు గాని వాడి తెలివి ఎవరికైతే అట్రాక్ట్ అవుతుంటుందో వాళ్ళ మీద పనిచేస్తుంటారు ఇట్లా అహంకారం అమకారాలు రెండు కూడా కర్తృత్వ భోక్తృత్వాలని సంబంధపడి పనిచేస్తుంటాయి ఈ గొడవ గురు శిష్యుల మధ్య కూడా ఉంటుంది నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు అంతమంది శిష్యులు ఉన్నారనే గొడవ కూడా ఉంటుంది నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు అనే ఫీలింగ్ కూడా ఉండదు ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఈ ఫీలింగ్ అందరికి వచ్చేసింది ప్రతి పోస్ట్ పెట్టడం ఆ పోస్ట్కి ఎన్ని లైక్లు వచ్చినాయా ఎన్ని ఎన్ని ఫాలోఅప్లు వచ్చినాయా ఎంతమంది డిజ్లైక్ కొట్టారా ఎంతమంది కామెంట్ చేశారా అని చూసుకోవడమే ఈ ప్రపంచంలో ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచం అంతా కూడా నిజానికి అన్ని కూడా వాడు రాస్తాడా అంటే వాడు ఎవడు రాయడు కూడా నోరు తెరిచి ఓ మాట చెప్పమంటే వాడికి మాట రాదు ఆట రాదు అన్ని ఫార్వర్డ్ పోస్ట్లే చూడండి వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ అన్ని చోట్ల ఎక్కడ చూసినా అంతా కాపీ బేస్ట్లు లేదంటే ఫార్వర్డ్ పోస్ట్లు అంతే కానీ దానికి లైకులు రాలేదని వాడి బాధ ఎంత అన్యాయం దాన్ని ఎవరు ఫాలో కావట్లేదని వాడి బాధ ఎంతకంటే అన్యాయం ఉందా ఇదే వర్చువల్ వరల్డ్ అని చెప్పడానికి ఉద్దేశ్యం భ్రమాజన్యమైన ప్రపంచం వర్చువల్ వరల్డ్ వర్చువల్ అంటేనే అర్థం అదే కదా వాస్తవానికి లేదు కానీ ఉన్నట్లు భ్రమింపజేస్తున్నాడు సత్యం ఎప్పటికైనా రూఢి అవ్వక తప్పదు కదా వాడు దశలో జీవితంలో ఏమవుతుందంటే ఈశ్వరుడు ఒక సందర్భాన్ని ఇస్తాడు ఒక వ్యక్తితో కలిసి జీవించమనో ఒక పది మందికి మార్గదర్శకుడుగా వ్యవహరించే అవకాశము అట్లా నిజ జీవితంలో వస్తుంది వచ్చినప్పుడు తెలిసిపోతుంది నీ ప్రతిభా పాటవాలు. వాళ్ళు అందుకని జీవితంలో గురుపీఠం గురు బోధ బోధాధికారం లభించడం ఒక శత సుకృతం చాలా వంద జన్మలు అనేక అనేక జన్మల పాటు సదాచారం పాటిస్తూ సుకృతాన్ని పోగు అదంతా ఒకేసారి ఫలించాలి అంటే ఆ ఒక జన్మలో ఆ బోధించగలిగే అధికారం వస్తుంది అన్నమాట ఆ బోధించే అధికారం నిజానికి మొళ్ల కిరీటం లాంటిది అది ఏమి గొప్ప విశేషమైనటువంటి పని అని నేనుకోవాల్సిన పని లేదు అదేమిటి అంటే అంతమందిని తన బిడ్డలుగా చూడాలి అంతమందిని గురుపుత్రులుగా చూడాలి అంతమందిని తాను బాధ్యత స్వీకరించాలి వాడు మెలకువా కళా నిద్రలో చేసే అన్ని పాపాలలో అన్ని పుణ్యాలలో గురువుకి భాగం పెద్ద సమస్య ఈశ్వరుడు సాక్షిగా నేను నిన్ను శిష్యుడుగా స్వీకరిస్తున్నాను అని ఉపదేశం కనుక ఇస్తున్నాం కదా ఎప్పుడైతే అలా ఇచ్చామో ఈ శిష్యుడు చేసినటువంటి ప్రతి పాపంలో పుణ్యంలో ఒకటి వై వంతు గురువు భాగంలో పడిపోతుంది గురువు స్వయంగా చేయక్కర్లే కానీ ఈయన నెత్తి మీద మాత్రం బరువు పెరిగిపోతుంటుంది పుణ్యపాపాల బరువు ఈయన ప్రతిరోజు కడగాల్సిందే అందుకు గురువు గారు ఇరవై నాలుగు గంటలు సాధన చేయాలి ఇది వచ్చిన చిక్కు తాను ఇరవై గంటలు సాధన చేయడానికి సిద్ధపడ్డవాడే బోధాధికారాన్ని స్వీకరించాలి శిష్యుల యొక్క పుణ్య పాపాలను ద్వంద్వ భావాలను అహంకార మమకారాలను క్షీణింపజేసేటటువంటి బాధ్యత స్వీకరించడమే గురువు అండి ఇది గుర్తుపెట్టుకో ఏమండి నేను ఇవాళ స్కైప్ లో పాఠం చెప్తే ముప్పై మంది విన్నారండి నలభై మంది విన్నారండి వంద మంది